శ్రవస్త జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోతిసాదన శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతే నారాయణం నమస్కృత్యరం చె నరో సరస్వతీయూత నిశా పశ్యతో ము అజ్ఞానికీ భేదాన్ని శ్లోకంలో ప్రతిపాదిస్తా నేను నిన్న మనవి చేస్తాను జ్ఞానికి అజ్ఞానికి స్థూలంగా ఏ భేదం ఉండదు కించుమించే భేదం ఉండదు ఏ ఏ ఇద్దరు మనుషుల్ని చూసినా ఏదో భేదం ఉంటుంది స్థూలంగా ఏవో భేదం ఉంటుంది వాడేమో ప్యాంటు సత్వ వేస్తే ఇంకోటి పంచాఖండువ వేస్తే ఇలాంటి భేదాలు ఏవో ఉంటాయి వాడితే ఎలాగా ఉంటాయి వాడు ఎలాగా ఉంటాడు ఇంకోటి నల్లగా ఉంటాడు ఇలాంటి స్థూలమైన భేదాలు ఉంటాయి అలాంటి భేదాలను మనం ఇక్కడ పరిగణన చేయట్లేదు జ్ఞానీ అజ్ఞానిలో స్థూలంగా చెప్పుకోదగ్గ భేదాలు ఏమి ఉండవు కానీ ఇన్ డెప్త్లోకి వెళ్ళినట్లు లోతుల్లోకి చూసినట్లయితే వాళ్ళ హృదయాంతరాళాల్లో కనుక చూసినట్లయితే అంత డిఫరెన్సే ఇక్కడ ఏది రాత్రో అక్కడది పొగలు ఇక్కడ ఏది పొగలో అక్కడది రాత్రి అలాంటి పొగలు రాత్రి కంటే ఇంక విరుద్ధంగా ఇంకేముంటుంది రెండు పరస్పర విరుద్ధమైనవి చెప్పాలంటే పొగలు రాత్రి అన్నవి చెప్తాయి ఇంకా అంతకంటే మీకు ఆ కాంట్రాస్ట్ తీసుకురావటం కుదరదు వీడు వాడు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అండి అంటారు అలాగే పొగలు రాత్రి అలాంటివి అంత వన్ ఎయిటీ డిగ్రీస్ కాంట్రాస్ట్ మ్యాక్సిమం కాంట్రాస్ట్ అని విరోధం అనమాట సో ఎందుకంటే చూడండి మహాత్ముడికి మరణము అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మృత్యు అనేది మహాత్ముడికి అసలు ఇష్యూయే కాదు మృత్యు దేహము కూడా సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అల్టిమేట్లీ ది బాడీ విల్ ఫాల్ సో దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కామన్ కానీ మహాత్ముడికి డెత్ అనేది అసలు ఇష్యూనే కాదు నిజానికి డెత్ని మహాత్ముడు స్వాగతిస్తాడు నాట్ అవుట్ ఆఫ్ ఎనీ డెస్పరేషన్ కొంతమంది అవుట్ ఆఫ్ డెస్పరేషన్ స్వాగతిస్తారు డెత్ని కానీ మహాత్ములు అలా కాదు ఇదో ఇదో పని పూర్తయిపోతుందని చెప్పేసి తాపదేవ చిరం కదా తాపదేవ చిరం అని ఇదో ఇదో పని అయిపోతుంది అక్కడికి సమస్య తీర్పి దేహాన్ని మెయింటైన్ చేయటం అనే ఈ కార్యక్రమం పూర్తయిపోతుంది అనేటువంటి ఒక ఉత్సాహంతో వాళ్ళు ఉంటారు తర్వాత నేను మరణిస్తున్నాను అనే ఆలోచనే ఉండదు మహాత్మ కాబట్టి మరణ భయం అన్నది వాళ్ళ దరిదాపులకు కూడా రాదు ఇంకా బతికి ఉండగా అజ్ఞానికి దేహము దానికి సంబంధించినటువంటి ఆరోగ్యము దానికి ఉండే రక్షణ క్షేమము దట్ ఈస్ ది ఆల్ కన్స్యూమింగ్ టాపిక్ అది ఆల్ కన్స్యూమింగ్ అంటే మనిషికి ఉన్న మొత్తం శక్తిని యుక్తిని కూడా ఈ దేహాభిమానమే మ్రింగి వేస్తుంది అలా బతుకుతాడు అజ్ఞాని కానీ జ్ఞాని దేహాభిమానంతో ఉండడు నిజానికి జ్ఞానికి నా బాడీ ఇతరు నా దేహము ఇతరుల దేహము అనే భేదం కూడా ఉండదు అన్ని దేహముల ఎడలా ఒకే రకమైన భావన ఉంటుంది దేహము నశించేది శిథిలమయ్యేది నిరంతరం మారిపోతూ ఉండేది నా దేహమైనా అంతే ఎదలవాడి దేహమైనా అంతే అంతేగాని నా దేహం వచ్చేప్పటికి ప్రేమ ఎదలవాడి దేహం దగ్గరికి వచ్చేవాడికి వైరాగ్యం అలా ఉండదు అన్ని దేహముల ఎడలా వైరాగ్య భావన ఉంటుంది తర్వాత దేహం అన్నది ఒక ట్రస్ట్ అది భగవంతుడు ఇచ్చిన ఒక సాధనము ఒక రథము వంటిది యానము అవసరం కదండి అధ్వా జితహ యానవత మీరు చదివినట్టున్నారు ఎక్కడో యానం ఉన్నవాడు మార్గాన్ని జయించేస్తాడు సో అలాగే ఈ జీవనయాత్రలో మనం ముందుకు సాగిపోవాలి అంటే మనకి దేహారోగ్యం ఉండాలి సో టు దట్ ఎక్స్టెంట్ దేహం అవసరం దేహం యొక్క ఆరోగ్యం అవసరం అయితే నేను ఆరోగ్యంగా ఉంటే బాగున్నాయి ఇంకా ఊళ్ళే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నది అయినా పర్వాలేదు కాదు నేను ఆరోగ్యంగా ఉండడం ఎంత అవసరమో నిజానికి ఇతరులందరూ ఆరోగ్యంగా ఉండటం అవసరం అసలు ఆ దృష్టిలోనే ఆ నాది నాది కాదు అనే ఆ అప్సేషన్ పోతుంది హైరాజ్ అజ్ఞాని పూర్తిగా తీవ్రమైన అప్సేషన్లో బతుకుతూ ఉంటాడు దేహాశక్తితో బతుకుతూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా లోతుల్లో చూసినట్లయితే అంతా తేడానే జ్ఞానికి అజ్ఞానికి శుద్ధము సో నిన్న మనం ఎంతవరకు చూసామంటే పరమార్థము అనే విషయాన్ని చూసుకుంటే ఏది సత్యము అనే విషయంలో పరమ సత్యం ఏమిటంటే బ్రహ్మాత్మ అది ఏ సత్యం నేను ఉన్నాను సచిత్ అది పరమార్థ తత్వము ఆ కొంతమంది మహాత్ములు వాళ్ళు మహాత్ములను కూడా లోకానికి తెలిసి ఇది కాదు అలాగా రహస్యంగా ఉండిపోయేవారు ఒక ఆయన ఉండి ఈ రమణ భగవాన్ లాంటి వాళ్ళు లోకంలో ప్రచారం రమణ భగవాన్ ప్రచారంలోకి వచ్చారు ఎప్పుడొచ్చారు ఆయన పదిహేడు సంవత్సరాలు ఆ స్కందగిరి మీద స్కంద గుహలో ఉంటే అప్పుడు ప్రచారం ఆ తర్వాత ఓ రోజుని ఈయన ఎవరో నాయన అంటే గణపతి ముని ఆయన వెళ్ళి ఆయన జ్ఞాని మహాత్ముడు అని చెప్తే అప్పుడు లోకానికి ప్రచ ఆ ఊళ్ళో ప్రచారం అయింది ఈయన చెప్తే ఈయన పండితుడు ఈయన చెప్పిన మీద ప్రచారం వచ్చింది ఆ తర్వాత ప్రపంచం అంతా పాల్ బ్రంట్ ఆయన ప్రపంచ ప్రఖ్యాతిని చేసి పెట్టాడు కానీ అలా కానీ ప్రఖ్యాతి పొందని మహాత్మంతా మన ఉండేవారు కర్నూలు దగ్గర నేను కర్నూలు వెళ్ళినప్పుడు ఈ ప్రసంగం వచ్చి ఎవరో చూపించారు రామిరెడ్డి తాత ఒక ఆయన ఉండేవాడు తెలిసిన తెలుసు తెలియని వాళ్ళకి తెలియదు ఈ రావిరెడ్డి తాత ఆయన జ్ఞాని జ్ఞాని ఆయన్ని అడిగితే ఏం చేయాలి ఏదైనా సాధన గురించి దానికి అడిగితే ఆయన ఏం చెప్పేవాడు అంటే ఉన్నాననే ఎరుకే సర్వం అని చెప్పేవాడు ఎరుక నేను మేము మొన్న ప్రశ్న అడిగారు దానికి తెలుగు ట్రాన్స్లేషన్ ఎరుక ఉన్నావు కదా ఉన్నాను తెలుసు కదా తెలుసు ఈ ఎరుకే నేను ఉన్నాను అనే ఎరుకే బ్రహ్మ అదే సర్వం అదే జగత్కారణం అని చెప్పివాడు ఏం మాట్లాడేవాడు కాదు కాముగా కూర్చున్నవాడు ఏదైనా పళ్ళు వేస్తే తీసుకునేవాడు లేనప్పుడు మళ్ళీ వాపసు ఇచ్చేవాడు ఏదైనా అడిగితే చెప్తే ఈ మాట చెప్పేవాడు ఉన్నాననే ఎరుక ఉందా లేదా ఎరుక అన్నది కొంచెం రాయలసీమలో వెళ్ళను వాడు ఉన్నాననే ఎరుక లేకపోవడ అదే బ్రహ్మ పోవతలకి అని చెప్పివాడు అలాగే ఉండి పడారు సో కాబట్టి ఈ జ్ఞానములో ఎంతోమంది మహాత్ములు అలాగ లోక కాకుండా అలా ఉండిపోయారు ఎనివే సో అది పరమార్థతత్వం ఉన్నాననే ఎరుక సచ్చితనమాట సచిత ఉన్నాన ముందు ఉన్నాను ఉండి ఉన్నాననే ఎరుకొచ్చింది ముందు ఎరుకొచ్చిందా ముందు ఉన్నావా ముందు ఉన్నాను తర్వాత ఎరుక వచ్చింది సో ఆ అంటే సద్వాదము అంటే ఉపనిషత్తులు చెప్పిందే చెప్పేవాడు ఉపనిషత్ అదే నీవు అని తత్వం ఈ జగత్తు ఆ ఉన్నాననే ఎరుక నుంచే పుట్టిందని సో ఉన్నాను అనే ఎరుక ముందు వచ్చి తర్వాత సర్వం వచ్చిందండి బ్రహ్మ మహర్షి కూడా అదేమని కదా ముందు నేనున్నాను వచ్చి తర్వాత జగత్తు వచ్చిందా లేకపోతే ముందు జగత్తు వచ్చి నెత్తి కూర్చున్న తర్వాత నేనున్నాను వచ్చిందా అంటే ఆలోచిస్తే ముందు నేనున్నాను తర్వాత జగత్తు వచ్చింది కాబట్టి ముందు ఏది నువ్వు తర్వాత జగత్తు కానీ నువ్వెల్లాగా ఆలోచిస్తున్నావు ముందు జగత్ వచ్చిన తర్వాత నేను దాంట్లోకి వచ్చాను అని అనుకుంటున్నావు నేను వచ్చాను వెళ్ళిపోతాను తప్పది నువ్వు ఉంటే జగత్తు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను రివర్స్ సో అది పరమార్థతత్వం ఈ పరమార్థతత్వం విషయంలో లౌకికులు నిద్రపోతూ ఉంటారు నిషది రాత్రిపూట నిద్రపోతారు కదా కానీ ఆ పరమార్థత తత్వం విషయంలో జ్ఞాని తెలివిగా ఉంటాడు ప్రబుద్ధో జాగ్రత్త ఎందుకంటే అజ్ఞాన నిద్ర నుంచి ఆయన తెలివి వచ్చేసింది ఆయన కాబట్టి జాగ్రత్త తెలివిగా ఉంటాడు ఎప్పుడు కూడా రాత్రిపూట నిద్ర తెలివి వస్తే బెంగ పెట్టుకోకూడదు కొంచెం అలాంటి లక్షణం ఉంటుంది ఎందుకంటే మొన్నడు ఏవో లక్ష తొంభై పనులు ఉంటాయి మనం అలా ఆలోచిస్తాం ఆలోచన ధోరణే తప్పు మనం ఏమనుకుంటామంటే మొన్నడు తెల్లారుతుంది ఆ తర్వాత సంసారాన్ని మనం దాన్ని మనం కాపాడాలి ఆ కాపాడే పూచి అంతా మన్నెత్తి మీదే ఉంది అని అనుకుని పడుకుంటాం పడుకుంటే మనకి అసలు సత్యం తెలియదు అసలు సత్యం ఏమిటి సూర్యుడు మండుతున్నాడు గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి వాయువు వీచుతోంది లైఫ్ ఎస్టాబ్లిష్ అయింది పృథ్వీ మీద ఈ లైఫ్ ముందుకు నడుస్తుంది ఈ సత్యం దీన్ని మనం ఆలోచించాం మనం ఆలోచించ మొన్నటి పోతేనే వెళ్ళి నేను చేసి డబ్బు సంపాదించి ఇది చేసి అది చేస్తేనే ఇది నిలబడుతుంది లేకపోతే కూలిపోతుంది అని మనం అనుకుంటాం అలా అనుకుని పడుకుంటాం పడుకుంటే ఆ పడుకోవడంలోనే ఒక టెన్షన్ ఎందుకంటే మొన్నాళ్ళు చాలా పనులు భారవంతా నేనే మోస్తున్నాను బరువు మోస్తున్నాను ఇంత బరువు మోసి బరువు మోస్తున్నవాడు ప్రశాంతంగా ఎలా ఉండగలడు ఇంత బరువు నేను మోస్తుంటే ఇప్పుడు రెండింటికి తెలియవచ్చింది నిద్ర పట్టదు తెల్లారేందంటే మళ్ళీ బరువు మోయడం ప్రారంభించాలి ఇవి విశ్రాంతి రొంతకు సరే అని ఇలాగంటి ఆలోచనల్లో పడి మనిషి నిద్రపోగొట్టుకుని చాలా దుఃఖపడుతూ ఉంటాడు మనం ఏ బరువు మోయటం లేదు బరువు మోసేవాడు వేరే ఉన్నాడు వాడు బరువు మోస్తున్నానని చెప్పడు మన కూడా వాడే మోస్తున్నాడు మనం ఏ బరువు మోయటం అనే సత్యం తెలుసుకోవడం చాలా కఠినమైన విషయం ఎందుకంటే నేను మోస్తున్నాననే ఆలోచనకు అలవాటు ఉంటాడు వీడు వీడి జ్ఞానం వచ్చినప్పటి నుంచి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు హై స్కూల్లో చేరినప్పటి నుంచి అలాగే చదువుకున్నాడు అలాగే నేర్చుకున్నాడు వీడిని హఠాత్తుగా నేను మోయటం లేదు అని తెలుసుకోరా అంటే వాడికి అరడదని ప్రశ్నలు ఉంటాయి నేను మొయ్యకపోవడం ఏమిటండి నేను ఇలా హాఫ్ ఎడదని క్వశ్చన్స్ వస్తాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం అసంభవం ఎప్ప పశ్చతి సపశ్యతి ఏ మోయిట్ అరుగు సో అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి నేను మొయ్యటం ఎల్లరలేస్తే ఏమవుతుంది ఏమవుతుందో చూద్దాం మరి ఇప్పుడు నిద్ర తెలివచ్చేసింది కదా ఏం చేయాలి జాగ్రత్త సంయమే తెలివచ్చేసినప్పుడు సంయమేం చేస్తాడు ఆత్మనిష్ఠుడే ఉంటాడు లేకపోతే భజన రామనామని జపం చేయొచ్చు మంచి అవకాశం హరే రామ హరే రామ్ ఓ మహాత్ముడు నిద్రపోతున్నాడు దోమలు కుట్టేశాయి తెలివొచ్చేసాయి తెలివొచ్చేస్తే ఆ మాల తీసుకుని హరే రామ చేసి ఈ దోమలు ఎంతో ఉపకారం చేసేది ఈ వీళ్ళు మన నిద్ర లేపడం కదా ఈ భజన చేసుకోగలిగాను అని మహా సంతోషపడ్డాడు ఈ లోపల దోహద వదలిపోయాయి మళ్ళీ నిద్రపోయాయి అయితే మొన్నటి నిద్రపోవచ్చు వాట్ ఏ బిగ్ డీల్ మొన్న పొద్దున్నే నిద్రపోవచ్చు స్నానం అది చేసేసి జపం చేసుకుని రెండు ఇడ్లీ తినేసేసి ఇడ్లీ వడా తినేసి మళ్ళీ నిద్రపోవచ్చు ఇక్కడ కవర్ అప్ది లేకపోతే వజ్రాల్లో బాడీ విల్ మేక్ ఇట్ అప్ ఐటమ్ యూ బాడీ విల్ మేకప్ బస్సులోనో ఆటోలోనో ఎక్కడో అక్కడ మేకప్ అయిపోతుంది బాడీకి ఆ నేక్ ఉంది నార్మల్గా ఎబ్నార్మల్ కేసు నేను చెప్పట్లేదు నార్మల్ బడీవిల్ మేకప్ ఎటు మన సమస్య ఏంటంటే నాట్ దట్ వీ లూజ్ స్లీప్ అవర్ ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ స్లీప్ దట్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్ ఆ కన్సర్నే దట్ ఈస్ ది కల్పరిట్ మీరు స్లీప్ గురించి మీకున్న కన్సర్నే దట్ ఈస్ ది ఎనిమీ టు స్లీప్ దట్ ఈజ్ నో అదర్ ఎనిమీ మీరు ఆ కన్సర్న్ అని మరిచిపోగలిగితే మీకు అసలు స్లీప్ ఇష్యూనే కదండి Sleep, whose issue it is? Body's స్లీప్ it is ఇట్ ఈస్ బాడీస్ ఇష్యూ ఇట్ ఈస్ అండ్ బాడీ హ్యాజ్ ఎ మెకానిజం బై విచ్ ఇట్ కరెక్ట్ సాల్ స్టెప్స్ ఇప్పుడు బాడీలో టెంపరేచర్ వస్తుంది ఎందుకు వస్తుంది ఏదో ఒక ఇన్వేషన్ ఒకటి అయింది బ్యాక్టీరియా వచ్చింది సమ్ ప్రాబ్లం హ్యాస్ కమ్ దేర్ ఫోర్ టెంపరేచర్ వచ్చింది బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం అదే రకంగా బాడీకి కనుక నిద్ర తక్కువైతే ఇట్ sleep. గ్యాప్ దట్ స్లీప్ మీకు తెలియకుండా మీరు నిద్రపోతా నేను హాయిగా నిద్రపోతాను నేను వాల్వ్గా కూర్చొని కార్లో కూర్చొని నిద్రపోతూ ఉంటాను వెంటనే పక్కన ఉన్న వాళ్ళు నాతో చెప్తారు స్వామీజీ ఆ సీట్ ఇలా వెనక్కి సాగ తీసి ఇంకా బాగా పెట్టుకుని నేను నిద్రపోవచ్చాను అక్కడతో నాతో నిద్రపోతుంది అది ఇది ఎండ్ ఆఫ్ మై స్టేజ్ నిజంగా ఇంకేమి స్లీప్ అండి మీతో చెప్పు మీరు ప్లాన్ చేస్తే వచ్చా స్లీప్ ఎప్పుడైనా ఇలాగే ప్లాన్ చేస్తే వస్తుందా అది ప్లాన్ చేయకుండా వచ్చింది అది నేను తెచ్చుకున్నది కాదు బాడీ హ్యాస్ గట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ఇట్ అండ్ సో మన మైండ్ దాంట్లో ప్రవేశపెడితే వీ కెన్ ఓన్లీ డిస్టర్బ్ ఇట్ వీ నాట్ ఇంప్రూవ్ ఓపెన్ వీ నో ఓన్లీ హౌ టు డిస్టర్బ్స్ యూ వీ డోంట్ నో హౌ టు గెట్ ఇట్ ది బెస్ట్ వే ఈజ్ మీరు ఇంటర్ఫియర్ కావద్దు దాంట్లో దాని గురించి మీరు ప్రవేశించద్దు దాంట్లో దాంట్లో మీరు తల ప్రవేశపెట్టద్దు మీరు హస్తక్షేపం చేయకుండా ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ ప్లేస్ యూ జస్ట్ ఫర్ గట్ ఇట్ ఇట్ కిల్ ఫాలో కాబట్టి ఎప్పుడైనా రాత్రిపూట తెలివి వస్తే ఈ శ్లోకం గుర్తు చేసుకుని యానిషా సర్వభూతానాన్ని జాగ్రత్త సమయాన్ని అందరూ నిద్రపోతూ ఉంటే సంయమేశ్వరులు తెలుగుగా ఉంటారట పోన్లే ఆ భాగ్యం మనకి వేళ పట్టింది అనుకుని నేర్పించవచ్చు పరిస్థితి ఇంకా ఇంకా ఎస్యా జాగ్రతి భూతాన్ని అది చెప్తున్నారు ఆయన అందాము ఎస్యాహ్య గ్రాహక భేదలక్షణాయాం అవిద్యా నిషాయా ప్రసప్త్యేవా భూతాగ్రతీతి ఉచ్యతే ప్రసూత ఇవ స్వప్నదృశ సా నిశా అవిద్యూపత్ పరమాత్య మునే ఇవి కఠినమైన వాక్యాలండి నిన్న కూడా మీతో ఆ మాట అన్నాను నేను ఆ వాక్యం సరే నేను అన్నాను మీరు అనేసారు దాంట్లో పదాలన్నీ కూడా బాగా ఉన్నాయి కానీ దాన్ని సెటరైట్ చేసేప్పటికీ కొంచెం ఇబ్బంది అవుతుంది లెట్ వస్ ఓపీటీ వర్క్అవుట్ సో చూడండి అజ్ఞాన నిష అజ్ఞానము అనే రాత్రి అజ్ఞానమే రాత్రి అవిద్యానిశ జ్ఞానము పొగలు అజ్ఞానము రాత్రి సో అజ్ఞాన నిశ అవిద్యా నిష ఏమిటండి ఏమిటి అజ్ఞానం అంటే గ్రాహ్య గ్రాహక భేదము అనే అజ్ఞానం లక్షణ అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను లక్షణ అంటే అనే గ్రాహ్య గ్రాహక భేద లక్షణాయాం అవిద్యా నిషాయాం అంటే గ్రాహ్య గ్రాహక భేదము అనే అజ్ఞాన నిద్రయందు అజ్ఞానం అనే రాత్రియందు సో చూడండి సర్వము తానే అయి ఉంది సర్వము నుండి విడిపడి ఉంటాడు ఓ మహారాజకుమారుడున్నాడు ప్రిన్స్ వాడు తల్లి తండ్రి మంత్రులు ఇతర రాజ్యసేవకులు నిద్రపోతుంటే వాడు అర్ధరాత్రి నిద్రలేచి ఖజానాలోంచి ధనాన్ని అపహరిస్తున్నాడు కావండి ఎందుకు చేస్తున్నాడు ఈ పని ఎందుకు చేస్తున్నాడంటే ఈ ఖజానా అంతా తనదే అనే జ్ఞానం వాడికి లేకపోవడం చేస్తుంది ఏదో సిగరెట్లకో లేకపోతే డ్రగ్గులకో అడిక్ట్ అయి ఉంటాడు అనిచేతను దానికి ఏదో డబ్బు కావాల్సి వస్తుంది అనిచేతను హీ ది పాకెట్ ఆఫ్ ది ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ పాకెట్నే పింఛి చేసేస్తూ తను పొందబోయే సంపదలో కొంత ధనాన్ని తానే అపహరిస్తాడు ఎందుకు ఇలాంటి పొరపాటు చేసేటంటే వాడి దృష్టిలో తాను సర్వము నుంచి విడివడి ఉన్నాడు హీజ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది ఫ్యామిలీ హీస్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది ప్యాలెస్ హియాజ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది ట్రెషరీ ఆఫ్ ది కింగ్ నో ఐడెంటిఫికేషన్ ఆ బిగ్గర్ పిక్చర్తో ఐడెంటిఫికేషన్ లేదు ఆ స్మాల్ పిక్చర్ ఉంటుంది వాడికి వాడు వాడి బాడీ వాడి భోగాలు ఆ పిక్చరే ఉంటుంది దాంతో ఐడెంటిఫై అయ్యి వాడు ఏం చేస్తాడంటే తన ఖజానాలో సొమ్ము తానే అపహరించే ప్రయత్నం చేస్తాడు వాడిని జ్ఞానంటారా అజ్ఞానంటారా వాడు అజ్ఞాని వాడిని తండ్రి పట్టుకుంటే తండ్రి సిగ్గు పడతాడు నేను నీకు ఇంకొక నెల రోజుల్లో పట్టాభిషేకం చేసి ఖజానా అంతా నీకు అపజబ్దామని నేను అనుకుంటుంటే నువ్వు దాంట్లో చోలీ చేస్తావు ఏమిట్రా ముఖర్ఖుడా అదంతా నీదేరా అని అది వీడికి అర్థం కాదు అజ్ఞానం అలాగే ఉంటుంది సో గ్రాహ్య గ్రాహక భేదము సో నేను గ్రాహకుడను గ్రాహకుడు అంటే గ్రహించువాడను తెలియవాడను ఈ గ్రాహక గ్రాహ్య శబ్దంలో కర్త క్రియమాణము జ్ఞాత జ్ఞేయము రెండు అంశాలు కలిసి ఉన్నాయి దాంట్లో సో నేను కర్తను ఇది క్రియమాణము ఇది ఈ పని చేయబడుతోన్నది చేసేవాడిని నేను భేదం చేయబడి ఇది బయట ఉంటుంది చేసేవాడు లోపల ఉంటాడు దీన్ని బృహదారం బాగా వస్తుంది సో నేను ఆఘ్రానించువాడను ఇది ఆఘ్రాణింపబడేది నేను తినేవాడను ఇది తినబడేది నేను తెలుసుకునేవాడను ఇది తెలుసుకున్నబడి గ్రహించేవాడను ఇది గ్రహించబడేది జనరల్ అనమాట గ్రహించడం అంటే జనరల్ తినడం ఆఘ్రానించడం వినడం తెలుసుకోవడం ఇవన్నీ కూడా స్పెసిఫిక్ సో ఈ స్పెసిఫిక్స్ అన్నింటినీ కలిపి ముద్ద చేసి ఒక్క పదం వాడాలంటే దాన్ని గ్రాహ్య గ్రాహక భరంటారు ఆ పదం విశిష్టపది సో నేను గ్రాహకుడను గ్రాహ్యము ఈ రోజుల్లో హిందీలో ఈ గ్రాహక పరిషత్తును ఉంటుంది హిందీ హిందీ భాషలో గ్రాహక పరిషత్తు అంటే గ్రాహక అంటే కన్షూమర్ అని అర్థం కన్ష్యూమర్ ఏదో ఈ గ్రాహకాన్ని చూసేది ఎక్కడో చూసి మా వేదాంత పదం వీళ్ళకి ఎక్కడొచ్చిందా అని చూస్తే వాడి ఈ సెన్స్లో పడ్డేటివాడు అది వేదాంతం సెన్స్ కాదు వాట్ ఎవర్ సో నేను గ్రాహకుడను ఈ జగత్తు గ్రాహ్యము అనే డివిజన్ అది ఆ డివిజన్లో మీరు బతుకుతూ ఉంటాడు సో ఇప్పుడు మీరు చూడండి మీకు ఇప్పుడు లడ్డూ ఉందనుకోండి నేను గ్రాహకుడను అది గ్రాహ్యము ఏమండి మీరు చెప్పండి సపోజ్ మీరు ఆ లడ్డూని అక్కడ ఎదురుకుండా పెడితే మీరు డిసైడ్ చేసారు ఇది నేను తింటాను అని మీరు అనుకున్నారు అనుకునేప్పటికీ ఇంకొకటి వచ్చేది అక్కడి నుంచి తీసి పట్టుకెళ్ళిపోయాడు మీకు లేకుండా చేశాడు అప్పుడు మీరు గ్రాహకుడు అది అవుతుందా అవదు ఎదురుకుండా పెట్టినంత మాత్రాన గ్రాహక గ్రాహ్య భావం రాదు మరి ఎప్పుడు వస్తుంది గ్రాహక గ్రాహ్య భావం మీ చేతిలో పెట్టారు అప్పుడు వస్తుందా అప్పుడు రాదు రావడానికి సిద్ధమే కానీ పరిస్థితి వచ్చినట్టు కాదు చేతిలో పెట్టి కూడా అలాగే బిట్వీన్ కప్పడి లిప్పనే రోజు సామెతో ఒకటి ఉంది కప్పుకి మధ్యలో డిస్టెన్స్ వెయ్యి మైళ్ళను ఎవడో ఉంటాడు స్లిప్ కపి కప్పండి లేదు ఇప్పుడు అదే ఒక ఒక ఒక ఆయన ఉన్నాడు చాలా అహంకారంగా ఉంది వాడు వ్యాపారం చేసి బాగా ధనం సంపాదించి సంపా అప్పుడు చాలా అహంకారంగా దేవుడు ఏమిటండి దేవం మనం కష్టపడి మన డబ్బు సంపాదించు మనం భోగిస్తాం అలాంటి ఉండేవాడు అప్పుడు మహాత్ముడు అక్కడ ఉండే అలా కాదు అలా అంత అహంకారం పనికిరాదు ఒకప్పుడు మన కప్పుకి మన లిప్పుకి మధ్యలో దేవుడు అడ్డం పడే ప్రమాదం ఉంది కాలరూపంగాను అని అన్నాడు అంటే వెంటనే ఈ వ్యాపార చేతులు అప్పుడే కాఫీ వచ్చింది వాడు ఎవరో తీసుకొచ్చి ఇచ్చాడు దేకో అని ఈ కప్పు తీసుకుని నోటో పెట్టుకు తాగేసి వాటి డిస్టెన్స్ బిట్వీన్ కప్పు అండి అన్నాడు అని తోసిపుచ్చాడు ఈ మహాత్ముడు చెప్పింది రెండు సిప్పులు తాగాడు మూడో సిప్పు తాగుదామని పుణ్యులపై ఎర్త్క్వేక్ వచ్చింది మహాత్ముడు చుట్టూ సరిపడిందా ఆ ఎర్త్క్వేక్లో మొత్తం ఆ సిటీ అంతా కూడా తునా తునకలు అయిపోయింది వీడి భార్య నుంచి వీడు విడిపోయాడు వీడి పిల్లల నుంచి వీడు విడిపోయాడు వీడు ఒంటరిగాడు అయిపోయాడు ఎత్తకుపోయేటప్పుడు స్టాంప్ ఉంటాయి ఎవరో డబ్బుల పడిపోతాడు వాడు ఎప్పుడో నాలుగు రోజుల తర్వాత వస్తాడు అలా అయిపోయింది వీడు ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ తన భార్యనే పిల్లల్ని కలుసుకుంటాడు కలుసుకునే అప్పుడు గుర్తు ఆ మహాత్ముడు చెప్పింది కప్ అని మధ్యన డిస్టెన్స్ ఉండి అని ఎనివే సో బట్ ఐ మీన్ సో గ్రాహ్య గ్రాహక కనుక చేతిలో కనుక లడ్డు పెడితే గ్రాహ్య గ్రాహక భావం ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు ఎవరో ఒకటేస్తారు నోట్లో పెట్టారు అప్పుడు కూడా ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు దాన్ని నవిలేసి నాలో భాగం చేసేసి ఇంకా గ్రాహ్య గ్రాహక భేదం లేదు అనే స్థితి తీసుకొచ్చినప్పుడే అది మీరు ఎంజాయ్ చేసిన కాబట్టి ఇప్పుడు భేదం ఉందా తీరా భోగించే టైంకి భేదం ఉందా భేదం ఉందా అభేదం అద్వైతం మన నిత్యానుభవంలో ఉంటుందండి ద్వైతంలో మీకు కడుపు నిండదు మీ కడుపు నిండాలంటే అద్వైతంలో పడితే ఖర్చులో ఉండేదానికి నాకు మధ్యలో ద్వైతం ఉంటే ఇంక కడుపు నిండుతుంది ద్వైతం ఉండకూడదు బ్యాంకులో డబ్బుకి నాకు మధ్యలో ద్వైతం భేదం అది నేను నేనంటే ఇంకేముంది దానికి నాకు మధ్యలో భేదం సమసిపోవాలి అభేదం వచ్చేయాలి అప్పుడే నా అవుతుంది కాబట్టిహ్య గ్రాహక భేదము సూపర్ఫిషియల్గా భేదంలా భాషించిన దెర్ ఈజ్ నో సచ్ డివిషన్ సరే ఆత్మభేదం సర్వం సర్వము ఆత్మయ అనేక పర్యాలు మేము చెప్పాను సో నేను సద్వాదంలో కూడా చెప్పాను చాలా విస్తారంగా అది నేను సద్రూపుడు అహం సత్ అది ఉంది కదా ఇప్పుడు ఘట అస్తి అన్నప్పుడు కూడా ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ కూడా నా సద్రూపమే దాని మీద అధ్యారోపంచబడింది ప్రాజెక్ట్ చేయబడింది నేను ఉన్నాను అనే ఉనికి ఏదైతే ఉన్నదో ఆ ఉనికి ఘటం మీద అధ్యారోపణం చేయబడి ఘటము ఉన్నది అనే భావన కలిగింది కాబట్టి ఘటము ఉన్నది అంటే బాహ్యంగా నాకంటే భిన్నంగా నా ఉనికి నా స్వరూపమైన ఉనికి కంటే భిన్నంగా మరో ఉనికి ఉందని కాదు అర్థం నా స్వరూపమైన ఉనికియే నాకంటే భిన్నంగా ఉన్నట్టు గోచరించింది ఏమిటి భేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలము నేను దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉండటం వల్ల మీరు ఆలోచించండి సపోజ్ నేను ఈ దేహానికి పైన ఇక్కడ నెత్తి మీద ఎక్కడ పైన హోవర్ అవుతున్నాను అనుకోండి సపోజ్ ఈ దేహం ఉన్నది ఈ టేబుల్ ఉన్నది అవునండి ఇప్పుడు ఈ దేహము ఎక్కడో నేను నేను దేహము నాకు అప్పుడు ఈ దేహానికి టేబుల్కి డిఫరెన్సే ఉంది లేదు డిఫరెన్స్ లేదు భూతాలు వర్ణం చేసే అలా కాకుండా నేను నెత్తి మీద హోవర్ అవడం మానేసి దీంట్లో ప్రవేశించి అభిమానపూర్వకంగా ఐడెంటిఫికేషన్ ఫిజికల్గా నా అభిప్రాయం కాదు దీంతో ఐడెంటిఫై అయినప్పుడు నేను ఇది సెపరేట్ అయిపోయాను కాబట్టి దేహాభిమానము కారణంగానే గ్రాహ్య గ్రాహక భేదము వచ్చింది నేను దేహమునకు అతీతమైన చేతన పురుషుడను అనే సత్యాన్ని మీరు గ్రహిస్తే దేహము ఏ చైతన్యంలో భాషిస్తుందో మొత్తం జగత్తు కూడా అదే చైతన్యంలో భాషిస్తూ ఇప్పుడు చెప్పండి దేహము చై జగత్తు రెండు కూడా దేర్ అవుట్ సైడ్ చైతన్యము ఉంది వివేక దృష్ట్యా సర్వాత్మభావ దృష్ట్యా ఆ చైతన్యము యొక్క ఉనికియే దేహము యొక్క ఉనికిగా భాషించింది జగత్తు యొక్క ఉనికిగా భాషించింది ఇప్పుడు స్వప్నంలో మీరున్నారు స్వప్నంలో మీకు దేహం ఉంది దేహం ఉందండి స్వప్నంలో జగత్తుందండి ఆ దేహము యొక్క ఉనికి ఆ జగత్తు యొక్క ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది మీ యొక్క ఉనికియే ఆ దేహము యొక్క ఉనికిగా ఆ జొక్క ఉనికిగా భాషించింది కాబట్టి స్వప్నంలో గ్రాహ్య గ్రాహక భేదం ఉన్నది ఇప్పుడు మీరు ఇది చెప్పండి నాకు స్వప్నంలో గ్రాహకాడు ఉన్నాడు గ్రాహ్యం ఉన్నది స్వప్నంలో గ్రాహకుని యొక్క ఉనికి ఏమిటా ఉనికి మీ చైతన్యం మీ కాన్షియస్నెస్లోనే స్వప్నం ప్రకటమైనది కాబట్టి మీ చితే స్వప్నంలో గ్రాహక రూపంగా ఉన్నది మీ చితే మీ స్వరూపమైన చితే స్వప్నంలో గ్రాహ్య రూపంగా ఉన్నది సో స్వప్నం కొనసాగుతున్నంతసేపు గ్రాహ్య గ్రాహక భేదం కనబడింది అంచేతనే అది కల్లా స్వప్నం పూర్తయ్యేపటికి ఆ భేదం తొలగిపోయింది కాబట్టి గ్రాహ్య గ్రాహక భేదమే అజ్ఞానము ఆ భేదం సత్యం అనుకోవడమే అజ్ఞానం ఆ జ్ఞానమే రాత్రి ఆ రాత్రి ఎందు ఈ ఈ భూతాని అంటే ప్రాణులు వీళ్ళు తెలివిగా ఉన్నారు జాగ్రత్త ఇది కాబట్టి ఇంకా సమస్య ఏంటంటే వీడు అజ్ఞానంలో ఉన్నాడు వీడు అజ్ఞాని అజ్ఞాని గురించి తెలివిగా ఉన్నాడని చెప్పాలా లేకపోతే నిద్రపోతున్నాడని చెప్పాలా ఒక దృష్టికోణంలో అయితే నిద్రపోతున్నాడని చెప్పాలి కానీ ఇక్కడ మనం ఏం చేస్తుంటే గ్రాహ్య గ్రాహక భేదము ఇప్పుడు అజ్ఞాని గురించి ఏం చెప్పాలి తెలివిగా ఉన్నాడని చెప్పాలి అర్థమైందండి గ్రాహ్య భేదమే అజ్ఞానము అజ్ఞానమే రాత్రి నిశ ఇప్పుడు అజ్ఞానిని వర్ణించమంటే మీరు ఏమన్నా వర్ణిస్తారు అజ్ఞాని ఈ నిశలో నిద్రిస్తున్నాడు అని చెప్తారు కానీ అంటే ఆ భేదలక్షణమైన నిశలో నిద్రిస్తున్నాడు అని చెప్తారు కానీ గ్రాహ్య గ్రాహక భేదము వెళ్లి ఆ వెల్లివిరిసిన సందర్భంలో చాలా జాగరూ ఆ భేదమే సత్యమని చాలా వేవరి మార్చి కాన్షియస్ ఆఫ్ దట్ డివిజన్ అని చెప్పేప్పుడు అజ్ఞానియే తెలివిగా ఉన్నాడని చెప్తా ఒక దృష్టికోణంలో నిద్రపోతున్నవాడే మరో దృష్టికోణంలో తెలివిగా ఉన్నాడు ఇప్పుడు ఆ వాక్యం చూడండి మీరు అవిద్యా నిషాయా ప్రసప్తాన భూతాన్ని జాగ్రతి ఇది ఉచ్యతే ఇప్పుడు సార్ అంచతనే వాక్యం కష్టం అని అవి చక్కగా నిద్రపోతున్న ప్రాణులే తెలివిగా ఉన్నారు అని చెప్పడమైనది ఎందుకంటే నిద్రపోతున్న వాడుగా ఉండడం వాడు అజ్ఞాని అజ్ఞాని అంటే అజ్ఞాన నిద్రలో ఉన్నాడు అజ్ఞానాన్ని దేంతో పోలుస్తారు నిద్రతో పోలుస్తారు జ్ఞానాన్ని మేల్కాంచకంతో పోలుస్తారు కాబట్టి అజ్ఞాని కనుక అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నాడు నిద్రిస్తున్నాడు అజ్ఞానము అనే నిద్రిస్తున్నాడు కావండి సో అని చెప్పారు కాబట్టి ఏమిటి అజ్ఞానం ఏమిటి గ్రాహ్య గ్రాహక భేదం ఎవండి కాబట్టి నిద్రిస్తున్నాడు సరిపడిందా ఇప్పుడు దీన్ని అట్టు తిరగేస్తా చూడండి గ్రాహ్య గ్రాహక భేదము ఎడల తీవ్రమైన పట్టుదల కలిగి ఈ భేదమే సత్యము అని దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాడు అని చెప్పారు అనుకోండి ఇప్పుడు ఎలా చెప్తారు తెలివిగా ఉన్నాడని చెప్తా తెలివిగా జాగరూకంగా ఉన్నాడు దేని ఎడల జాగరూకంగా ఉన్నాడు పరమార్థ సత్యము ఎడవ జాగరూకంగా లేడు గ్రాహిరాహడము ఎడవ జాగరూకంగా ఉన్నాడు అది ప్రసూప్తాన్యేవ భూతాన్ని జాగ్రత్త ఇది ఉచ్యతే నిద్రపోతూనే ఉన్నారు అయినా కూడా తెలివిగా ఉన్నారు అని చెప్పడం అయింది ఎలాగంటే ఎస్యాం ప్రసప్తా ఇవ స్వప్నదృశ రాత్రి నిద్ర నిశండి నిద్రపోతున్నారండి నిద్రపోతూ కలగంటున్నాడు అండి ఈ కలగంటున్నవాడు వీడు నిద్రపోతున్నాడా తెలివిగా ఉన్నాడా నిద్రపోతూ తెలివిగా ఉంటాడు అది కాబట్టి ఎస్యా నిషాయాం ఎస్యా అంటే నిషాయాం యా నిషా ఎస్యా సర్వనామ కదండి ఆ నిషయందు అంటే గ్రాహ్య గ్రాహక భేదరూపమైన నిషయందు వీళ్ళు నిద్రపోతూనే ఉన్నా తెలివిగా ఉన్నారు అంటే అజ్ఞానంలో ఉండి భేదాన్ని దర్శిస్తున్నారు అజ్ఞానంలో ఉండి భేదాన్ని దర్శిస్తున్నారు అర్థమైందండి నేను ఉంది చేతస్థంగా చెప్తున్నాను ఎందుకంటే కష్టం అన్వయించడం కష్టం భాష్యకారులు వీళ్ళు ఏం కష్టపడతారు అని ఆలోచించకుండా పారాగ్రాఫ్లు రాసి పారేస్తారు ఒకప్పుడు ఆ పారాగ్రాఫ్ని చేయాలంటే తలపు సో ఈ లేకపోతే ఏమిటండి ప్రస్తుతాన్ని ఏవో జాగ్రత్త ఎలా అన్వయించేస్తారో చేయండి ఉంది చూడటానికి సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అజ్ఞాన నిద్రలో అజ్ఞాన అజ్ఞాన నిద్రలో ఉండి గ్రాహ్య గ్రాహక భేదము సత్యమంటున్నాడు అవునండి ఇప్పుడు వీడు నిద్రపోతున్నాడో తెలివిగా ఉన్నాడు నిద్రపోతూ తెలివిగా ఉన్నాడు నిద్రపోతూ కలగంటున్నాడు వీడు కలగంటున్నాడు నిద్రపోతో కలగనాలంటే నిద్రపోవాలి నిద్రపోతే కానీ కలగనం కుదరదు ఇక్కడ నిద్ర అజ్ఞానం కళ ఏమిటంటే భేదర్శనము కాబట్టి అజ్ఞానమనే నిద్రలో ఉండి భేదదర్శనమనే కలను గంటున్నాడు ఎం జాగ్రతి భూతాన్ని ఈ శ్లోకం కఠినమైన శ్లోకం నిజానికి రెండో అధ్యాయంలో రెండు కఠినమైన శ్లోకాలున్నాయి ఒకటి యావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్సు విజాంత సెకండ్ హాఫ్ పై హాఫ్ ఫైల్కి ఏదో ఉంది సో ఆ శ్లోకం ఒక కఠినమైన శ్లోకం దానికంటే కఠినమైన శ్లోకం ఇది సింపుల్గా ఉంటుంది నిన్న చెప్పాను చూడండి అందరూ నిద్రపోయినప్పుడు మేము తెలివిగా ఉంటాం మేము మీరందరూ తెలివిగా ఉన్నప్పుడు మేము నిద్రపోతాం అలా చెప్పేవాడికి ఏ కష్టమో లేదు కానీ అలా కాకుండా జాగ్రత్తగా చెప్పే పక్షంలో పైగా ఇంకో కథ కూడా చెప్పచ్చు అలా చెప్పి హృషికేశ్లో ఒక మహాత్ము ఉండేవాడు ఋషికేష్ దాటి తరు ఋషికేష్ పాపులర్ అయిపోయిన ఈ మధ్యన కొంచెం దాటితే కానీ ఎఫెక్ట్ పడదు సో ఋషికేష్ దాటి ఒక ఆయన ఉండేవాడు ఆయన అవధూత అవధూత అంటే ఇంకా విడ్డూరాలన్నీ ఉంటాయని మీరు కథను ముందుకు సాగించడానికి కావాల్సిన పునాది వేసినట్టు అవుతున్నారు ఏమిటో ఏదో చెప్పడం ఆయన ఏం చేస్తాడంటే పొగలంతా కూడా నిద్రపోతూ ఉంటాడు ఎందుకంటే మహాత్ములు అలాగే ఉంటారు స్యాన్ని జాగ్రత్తభూత అని సానిషా పశ్చిత ఉంది రాత్రిపూట మాత్రం ఆ గుహలో కూర్చుని అక్కడ ఒక అగ్నిహోత్రం పెట్టేసి అగ్నిహోత్రంలో హోమాది చేస్తూ కూర్చుని ఎందుకు అవధూత ఉండి హోమా వాట్ ఫర్ సో ఇలాగా దాని అదే ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ హైలీ మెటాఫారికల్ ఎనీవే కాబట్టి సా నిశా అవిద్యారూపత్వాత పరమార్థతత్వం పశ్యతో మునేహే ఇప్పుడు ఈ గ్రాహ్య గ్రాహక భేదమేది గలదో ఏ భేదమునందైతే అజ్ఞాని చాలా జాగరూకుడై ఉన్నాడో ఆ భేదము పశ్యతో మునేహే జ్ఞా చూచేటువంటి ముని సత్యాన్ని దర్శించే మననశీలునకు ముని అంటే మననశీల సత్యాన్వేషణ పరుడికి ముని అని పేరు అంతర్ముఖుడై సత్యాన్ని ఆత్మరూపంగా అన్వేషించి వాడు ముని అంటాడు వాడిని ముని అంటారు బహిర్ముఖుడుగా ఉంటా లోకల్లో ప్రవృత్తిశీలుడుగా ఉండేవాడిని ముని అంటాం గడ్డాలు మీసాలు పెంచితే మునవాడు గడమెం మహాభాగ్యం ఉండేది గడమమెదో ఏదో ఘనకార్యం అనేది గడడం కార్యం కాదు మరోటి ఘనకార్యం ఏం దీంట్లో ఘనకార్యం మీరేం కష్టపడాలి వాడు గ్రోహి గారు మీకు కర్తృత్వం లేదని చెప్పడానికి ఇంతకంటే వేరే దృష్టాంతం అక్కర్లేదు మీ కర్తృత్వం ఏముందండి గ్రోయింగ్ హెయిర్లోనూ మీరు కూడితే భోజనం చేసి నిద్రపోతూ ఉంటే ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ దాంట్లో మీ కర్తృత్వం ఏమైనా అర్థం ఉండడానికి కాబట్టి మీకు మహాముని మీకు అసలు మునెని మీకు తెలియకుండా ఉంటాడు నేను అలాంటి వాళ్ళు ఎంతోమందిని చూశాను సో మీకు చూసి చూపు ఉండాలి పశువు మునే ఇంకో మునుని గుర్తాడు ముని కాని వాడి మున్ ఏమి గుర్తాడు మునంటే ఏమైనా వేషం వేషం వస్తాడు అనుకుంటున్నట్టే నేను చూశాను కొంతమందిని చూసి ముక్కు మీద వేలేసుకున్నా వాడు పెడితే ఎంత గొప్ప విచారం కలబడిన వాడు ఎంత గొప్ప అంతర్ముఖుడు నేను పొరపడనే అని నేను సిగ్గుపడి దండం పెట్టాల్సి వచ్చిన అంతటి మహాత్ముడు ఉంటారు అని ఎవరికీ తెలియదు ఆయన నూనెనే సంగతి కాబట్టి పశ్యతో మునేహే ఆ సత్యాన్ని దర్శించే మునికి ఈ వీళ్ళు జాగరూకులుగా ఉన్నారు చూడండి ఈ గ్రాహిక గ్రాహక భేదము అది నిష సా నిష నిశ అంటే అర్థం ఏంటి అజ్ఞానము సా నిశ ఎందుకంటే నిశెందుకైంది అవిద్యారూపత్వాడు వీడు భేదమే సత్యం అనుకున్నవాడు వాడు అజ్ఞానంలో బతుకుతూ ఉంటాడు ఒక ఆయన ఒక ఆయన సన్యాసం తీసుకుని భేదాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు ఈ భేదాన్ని ప్రచారం చేయడం కోసం సన్యాసం మామూలుగా గృహస్థుడుగా ఉండి కూడా చేయొచ్చుగా ఆయన ఇంకా బాగా దృఢంగా ప్రచారం చేయడం కోసమని సన్యాసం తీసుకుని భేదాన్ని ప్రచారం చేస్తాడు అసలు ప్రచారం చేయడం కోసం సన్యాసం తీసుకున్నామని ఎవరైనా అనుకుంటే అదే దోషం అసలు ముందు అక్కడే తప్పు వచ్చేసింది సన్యాసం తీసుకునేది ప్రచారం చేయడం కోసం కాదు సన్యాసం తీసుకునేది నివృత్తి కోసం సంసారంలోనే నివృత్తి కోసం సన్యాసం తీసుకుంటాం ప్రచారం అనేది ఉండదు ఎవరైనా జిజ్ఞాసులు వస్తే నాలుగు మాటలు చెప్పడమనో ప్రచారం ఉండదు అని తయారు చేస్తే అది ప్రవృత్తి అవుతుంది కానీ నివృత్తి అనడు కాదు అది అనే వెంటు ది పాయింట్ చాలా దృఢంగా భేదాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు అనుకోండి ఒక ఆయన ఆయన్ని చూసి పశుతో మునేహే పశుతో మునేహే అనుకుంటాడంటే అజ్ఞాన నిద్రలో ఉన్నాడు అనుకున్నాడు ఆయన అనుకున్నాడో మానే ఆయన దృష్టిలో ఇది అజ్ఞాన నిద్ర వంటిది అని కృష్ణుడు చెప్తున్నాడు సో ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటాడు అజ్ఞాన నిద్రలో ఉండి చాలా యాక్టివ్ గా ఉన్నాడు అనే మహాత్ములు దర్శిస్తారు సా నిశాపశతం పాపం ఆయనకు తెలియదు కండి చాలా యాక్టివ్గా ఉన్నమాట వాస్తవమే బట్ హీ డజన్ నో ఈ డజన్ నో హీ డజన్ నో అంటే దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవరింగ్ డజన్ నో అంటే సో ఎక్స్ప్లెయిన్స్ ఆల్ ఫిలిమొక్కలు వేసేస్తూ గెంతులు వేసేస్తూ ఉంటాడు ఇటు అటు చెరిగిస్తూ ఉంటాడు స్టేర్ కూడా గెంతులు వేసేస్తూ ఉంటాడు నో బి నిషా అని అలా జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చెప్పు రావాలి తర్వాత దీని మీద ఇంకా కొంత విస్తారంగా ఉంది ఈ నిద్ర తెలివి అనే ఈ పదాలని పట్టుకుని నిద్ర రాత్రి అజ్ఞానము పోదలు తెలివి జ్ఞానము అని ఈ పదాలు పట్టుకుని వాటిని ఎలా ప్రయోగించేస్తారంటే మనకి కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది ఒకటి నిద్రపోతున్నాడని చెప్పాలో తెలుగుగా ఉన్నాడని చెప్పాలో ఇప్పుడు అజ్ఞాని కాబట్టి నిద్రపోతున్నారు అని చెప్పి కూర్చున్నారు అనుకోండి ఎస్యాన్ జాగ్రతి భూతాని ఏం చేస్తారండి చెప్పండి ఏం చేస్తారు ఎస్యాన్ జాగ్రతి భూతాన్ని అజ్ఞాన నిద్రలో ఉన్నాడండి వాడు సరే అజ్ఞాన నిద్రలో ఉన్నాడు ఇప్పుడు దీనికి అర్థం చెప్పు ఎస్యాన్ జాగ్రతి భూతాన్ని అంటే ఏమర్థం చెప్తారు చాలా ఓపిక్గా చెప్పాల్సి ఉంటుంది అంచేతనే నిద్రపోతూనే మేల్కాంచ తెలివిగా ఉన్నాడు అదే నిద్రపోతూ తెలివిగా ఉన్నాడు ఏమిటంటే నిద్రపోతూ కల చూస్తూ ఆ కల సత్యం అనుకుంటుంది జాగ్రత్తభూత సా నిశా పశ్యతో మునేహే పశ్యత మునేహే నిశ చూసివాడికి నిశ ఎలా అవుతుంది అంటే తాను నిద్రపోతున్నాడే కదా చూస్తున్నాడు సత్యాన్ని దర్శిస్తున్నాడు కనుక ఎదుటివాడి అజ్ఞానాన్ని స్పష్టంగా గుర్తుపట్టగలుగుతాడు అజ్ఞానాన్ని గుర్తుపట్టడం చాలా చాలా తేలిక జ్ఞానిని గుర్తుపట్టడమే కష్టం జ్ఞానిని గుర్తుపట్టాలంటే వాడు ఓ పిసర్ అంత జ్ఞానం ఉన్నవాడు అయి ఉండాలి అజ్ఞానాన్ని గుర్తుపట్టాలంటే చాలా ఈజీగా గుర్తుపెట్ట ఒక పిసర్ దేహాభిమానంగా ఉండి ఆ దేహాభిమానాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే బస్ ద ఫెలో డి నాట్ నో అని చెప్పేయచ్చు కొంతమంది చెప్పేస్తారు లెక్క చేయరు దిటుకు సుమూర్తులు లాంటి వాడు ఉన్నాడంటే అందరినీ తోసిపుచ్చేసి ఆయన వెళ్ళి లేచకపోతారు మీకు వీళ్ళు మీరందరూ అజ్ఞానులు మాట అనేసి లేచక్క పోతారు నవ్ యుడు వాటెవర్ యూలై కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు అంత పరుషంగా ఎందుకు చెప్పడం అంత కఠినంగా ఎందుకు చెప్పడం అని ఉంటారు జ్ఞానం ఉంటారు అజ్ఞానంలో ఉంటారు ఏదో సర్దుబాటు చేస్తారు సో వీళ్ళ కరుణకి మనం సంతోషించాల్సిందే అలాగే కరాఖండిగా చెప్పేవాడు కూడా ఒకడు ఉండాల్సిందే వీ నీడ్ సొసైటీ అంటే అలాగే ఉంటుంది మహాత్ములు అందరూ ఏకరూపంగా ఉండాల్సిన అవసరం లేదు ఒకడు ఉండబాబుడు చెప్తాడు యూ డూ వట్ ఎవర్ యు లైక్ హీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బుద్ల్ అండ్ ఆల్ దట్ హీ టెల్స్ ది ట్రూత్ అండ్ మూసాన్ ఇంకొకడు ఏం చేస్తాడు పొన్లే లెటర్స్ లెటర్ సంగ్రహం చేద్దాం ఒక సంగ్రహ లెటర్ టేక్ పీపుల్ ఎలాంగ్ విత్స్ ఒక్కసారిగా అంత బలంగా చెప్పద్దు స్లోగా చెప్దాం అని కొంతమంది ఉంటారు అది మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి ఎనీవే తర్వాత అత కర్మాణ్య విద్యావస్థాయా చోద్యం తే నా విద్యావస్థాయా శంకర్లు చెప్పేది పాఠం చెప్పాలంటే చాలా భయం వస్తున్నారు ఎలా పాఠం ఎందుకంటే లోకంలో అందరూ అనుకునేదానికి ఇక్కడ రాసిన దానికి ఏం తేడా ఉండదు ఏమి సంబంధం ఉండదు లోకంలో అందరూనేమో పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకుని ఏవో ప్రచారాలు చేస్తూ ఉంటారు దానికి శాస్త్రానికి సంబంధమైన ఇట్ ఈజ్ లైక్ దాట్ సో చూడండి కర్మాను చోద్యంతే ఈ కర్మను చేయుము అని విధిస్తారు ఎవరు విధిస్తారండి వేదం విధిస్తుంది స్మృతులు విధిస్తాయి మహాత్ములు కూడా విధిస్తారు మీరు ఈ కర్మ చేయండి అని విధిస్తారు ఎవరికి విధిస్తారో తెలుసినా ఎవళ్ళు అజ్ఞానావస్థలో ఉన్నారో వాళ్ళకే విధింపబడతాయి అత కర్మాణి అవిద్యావస్థాయామే ప్రచోద్యంతే అజ్ఞానంలో ఉన్నవాడికే అవి విధింపబడ్డాయి అంటే విద్యావస్థాయా జ్ఞానికి కర్మలను విధించే ప్రసక్తే లేదు ఎందుకో తెలుసిన ఎందుకో ఆయన చెప్తారు నేను ముందు యాంటిసిపేట్ చేసి చెప్తాను ్రాహ్య గ్రాహక భేదం ఉంటే కానీ కర్మ విధానం కుదరదు అది సంగతి నేను బృధారంజకంలో ఈ బ్రాహ్మణం ఒకటి చూస్తున్నాం మైత్రీ బ్రాహ్మణం అక్కడ కూడా ఇదే ప్రసంగం గ్రాహ్య గ్రాహక భేదం ఉండాలి నేను కర్తని ఇది క్రియ ఇవి కారకములు అంటే మీకు చెప్పేది ప్రథమాభక్తి ద్వితీయ భక్తి ఇవన్నీ కారకాలు ఈ భేదము సత్యము అని వాడనుకోవాలి అప్పుడు వాడికి క్రియ క్రియ విధింపబడుతుంది నేను నదిలో స్నానం చేస్తున్నా పుష్కరం టైంలో నదిలో స్నానం చేస్తుంటే నాకు అనిపించింది ఈ నదీ జలము కృష్ణానదీ జలము గోదావరి నదీ జలము గంగానది జలము డెలవేర్ రివర్ అని ఒకటి ఉండవు అదాని జలము మిస్సిపి జలం ఇదంతా పరమేశ్వర స్వరూపమే అని అనిపించింది అప్పుడు అనుకున్నా మరి ఇదంతా పరమేశ్వర స్వరూపం అయితే ఇంత పది మైళ్ళు యాభై మైళ్ళు ఒం మైళ్ళు ప్రయాణం చేస్తే ఇదెందుకు చేస్తున్నట్టు అని అనుకున్నాను అనుకుని భేద దృష్టి గల మాత్రమే ఈ స్నానం విధించబడింది అని అనుకున్నాను అది సమాచారం కాబట్టి నదిలో స్నానం చేయటం నేను తప్పంటలేదు నేను చేస్తా వెళ్ళి ఇంకోసారి పుష్కరం ఇంకోసారి స్నానం చేస్తాను పుష్కరం దాకా మనకు ఆయుర్దానికి ఇచ్చాడు భగవంతుడు కృతజ్ఞి వెళ్ళి స్నానం చేస్తారు పుష్కరంలో అదో ఎటువంటిది ఈ పన్నెండేళ్ళు ఈ దేహాన్ని నిలబెట్టేందుకు సంతోషం కూడా సార్ చేసి రావచ్చు బట్ ది పాయింట్ ఈజ్ భేద దృష్టి ఉండాలి ఇప్పుడు కృష్ణా పుష్కరం వస్తే గోదావరికి వెళ్తారా కృష్ణకి వెళ్తారా కృష్ణకి వెళ్తారు ఇప్పుడు కృష్ణకి కృష్ణకి గోదావరికి భేదమే ఉందండి అనుసంధానం చేశారు అనుకోండి నదులు అనుసంధానం అని అనేవారు వాజ్పేయి ఆయన నదులను అనుసంధానం చేయాలి ల్యాండ్ని అనుసంధానం చేయాలన్నారు ఆయన చేతిని ఆయన ఓడించేశారు ఆయన ఓడించేసి పప్పు యాదవులను వాళ్ళని నెగ్గించారు జనాలు వాళ్ళకు కావాల్సిన వాళ్ళని నెగ్గించారు ఆయన కోపం ఏమనివ్వంటే ల్యాండ్ అనుసంధానం చేద్దాం భారతదేశం అంతా ఏకసూత్రబద్ధం అవుతుంది తర్వాత నదులు అనుసంధానం చేసినట్లయితే వరద వరద సమస్యలు తీరుతాయి డ్రౌట్ సమస్యలు తీరుతాయి మనకు ఎలా ఉంటుందంటే ఈ ఈ జిల్లాలో వరద ఈ జిల్లాలో డ్రౌటు ఉంటుంది నెల్లూరు జిల్లాలో డ్రౌటు అనంత అనంతపూర్ జిల్లాలో వరద ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున మళ్ళీ ఇది కూడా డ్రౌట్లో పడతుంది వేరే సంగతి వారానికి ఒకసారి మారిపోతూ ఉంటుంది పిక్చర్ ఇది కనుక అనుసంధానం చేసి పెడితే సెట్రైట్ అయిపోతుంది అయితే ఈ డ్రౌట్లు నదులు ఇవన్నీ పొలిటిసైజ్ చేసి పెట్టేశారు వీటిని టెక్నికల్ లిస్ట్లోంచి తీసి పారేసి పొలిటిసైజ్ చేసేసి అసలు నది అంటే స్ట్రక్చర్ ఏమిటే సివిల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఏమీ లేనటువంటి మూర్ఖులు వీటి గురించి చర్చలు చేస్తున్నారు ఈ నది ఇక్కడ ఉండాలి ఈ ఈ బిల్డింగ్ ఇక్కడ ఉండాలి ఈ డ్యామ్ ఎక్కడ ఉండాలి ఈ డ్యామ్ ఎక్కడ ఉండాలని చెప్పడానికి వాడుకో అర్హత ఉండడా ఏదైనా కొంత సైంటిఫిక్ అర్హత ఉన్నవాడు చెప్పాలన్నమాట అది ఏమీ లేదు అంతా పొలిటిస్ చేసే జిల్లాల వారీగా సమాజాన్ని విడకొట్టే ప్రయత్నంలో ఉన్నారు రాష్ట్రాల వారీగా అయిపోయింది ఇప్పుడు జిల్లాల వారీగా విడకొట్టాలి ఈ జిల్లా వారికి నీళ్లు ఎక్కువ వెళ్ళిపోతాయి అని అనేది అభిలాట ఏం పోనా ఆ జిల్లా వారికి నీళ్లు ఎక్కువ వెళ్తే దానివల్ల ఫలం మనకి లభిస్తుంది ఆ జిల్లాలో పడిన పంట మన జిల్లాలోకి వస్తుంది అని కూడా ఆలోచన ఎనివే వాట్ ఎవర్ ది పాయింట్ ఈజ్ కర్మలు మీరు ఉండాలంటే గ్రాహ్య గ్రాహక భేదం ఉండాలి భేదం లేకపోతే కర్మ లేదు కాబట్టి నదులన్నీ ఒకటే అన్నవాడికి పుష్కర స్నానం ఎలా విధిస్తారు మీరు ఈ సంవత్సరం ఇక్కడ కృష్ణావదిలో స్నానం చేయి మళ్ళీ సంవత్సరం గోదావరిలో స్నానం చేయి ఆ సంవత్సరం తపతిలో స్నానం చేయి ఆ సంవత్సరం నర్మదాలో స్నానం చేయని వీటి మొత్తం దేశంలో తిరుగుతూ ఉంటాడు డెలవేర్ రివర్ కనపడింది అనుకోండి స్నానం చేయడం ఇది మనకి పవిత్రం కాదనుకుంటాడు మిస్సిపి కనపడింది అనుకోండి ఇది మేచుల రివర్ తప్పిస్తే మన రివర్ కాదనుకుంటాడు ఆ భేదం ఉన్నవాడికి ఆ స్నానాన్ని విధించాలి అన్ని నదులు ఒక్కటే పృథివంతా ఒక్కటే నదులన్నీ ఒక్కటే అంతా దైవమే అన్నవాడికి శాస్త్రం కూడా స్నానం చేయమని ఈ నదీ స్నానం పనిగట్టుకుని చేయమని చెప్పదు భేద దృష్టి ఉండాలి నేనేదో నదీ దృష్టాంతం ఇచ్చాను దాన్నే ముందుకు సాగించాను కాబట్టి కర్మ ఇంకే కర్మ అయినా కూడా ఈ స్వర్గానికి వెళ్ళాలి అగ్నిహోత్ర కర్మ చేసి స్వర్గానికి వెళ్ళాలి కర్తను నేను స్వర్గం నాకంటే భిన్నంగా ఉన్నది కారకములు నాకంటే భిన్నంగా ఉన్నది వాడికి కర్మ విధించాలి అంతా ఆత్మన్నవాడికి కర్మ ఎక్కడి నుంచి వస్తున్నాను కర్మ విధానం ఉండదు అదే అంటారు ఆయన విద్యాయాం హి సత్యం ఉదితే సవితరివత ప్రణాశముపగచ్చతి అవిద్య అదేమిటండి అజ్ఞానికే కర్మలు అంటున్నారు ఏమిటండి అంటే చూడండి విద్యాయాం హి సత్యాం వారికి కనుక జ్ఞానం కలిగితే జ్ఞానం కలగడం ఎలాంటిదంటే సవితరి ఉదితే సూర్యోదయం అయినట్లు ఆత్మస్వరూపం వాడికి తెలుస్తుంది వాడికి ఎలా తెలుస్తుందంటే అరే నా స్వరూపం సత్ కదా సద్రూపు నేను ఎరుక ఉనికి ఎరుక నా స్వరూపము